ఈ సృష్టి భారాన్నంతా మోసి మోసినట్టే కనబడుతున్నాడు కానీ ఈశ్వరుడికి ఒక్క బొట్టు నీళ్లు కూడా అంటలేదు ప్రపంచంలో ఉన్న గంగా జలం తెచ్చి ఈశ్వరుడి మీద పోసేస్తాం ఈ సత్యం మనకి గంగానది ఒడ్డును నిరూపితం అవుతుంది అందుకని కాశికాపురిని మోక్షపురి అంటారు అక్కడ గంగానది ప్రవహిస్తూ ఉంటుంది ఎక్కడో కాశీ విశ్వనాథుడి దాకా తీసుకెళ్ళి గంగానదిని తీసుకెళ్ళి ఆ అభిషేకం చేస్తూ ఉంటారు అది వేరే విషయం అక్కడ అది కాదు విషయం గంగానది ఒడ్డునే శివలింగాలు ఉంటాయి ఎవరు అభిషేకం చేయక్కర్లా గంగానదే స్వయంగా అభిషేకం చేస్తూ అంత పెద్ద గంగానది స్వయంగా అభిషేకం చేసిన ఒక్క బొట్టు నీళ్లు కూడా ఆ శివలింగం మీద నిలబడవు సగుణమా నిర్గుణమా అభిషేకం జరిగిందా జరగలేదా చేశారా చేయలేదా ఏమిటో అంతా క్వశ్చన్ అంతా క్వశ్చన్ అయినా అంతా ఆన్సర్ అయినా నిర్గుణం నిష్క్రియ ప్రశ్నలేవు అన్ని సమాధానాలే ఎన్నో సమాధానాలు వాడి దగ్గర అన్ని ప్రపంచంలో ఉన్న అన్ని సమస్యలకి వాడి దగ్గర రెండు సమాధానాలు ఉన్నాయి ఆ రెండు తోటి జననం నుంచి మరణం వరకు సృష్టి నుంచి లయం వరకు అన్ని సమాధాన పడిపోతాయి అన్ని ప్రశ్నలు సమాధాన పడిపోతాయి అసలు ఈ ప్రశ్న సమాధాన పడదనేది లేదు ఏమిటా రెండు సమాధానాలు నిర్గుణం నిష్క్రియ వెరీ వెరీ ఇంపార్టెంట్ మానవ జీవితం మొత్తం మీద వచ్చే అన్ని ప్రశ్నలకి ఈ స్థితికి వచ్చినటువంటి వాడికి ఈ రెండు మాటలతో ఈ రెండు లక్షణాలతో ఈ రెండు అనుభవాలతో అన్నీ సమాధాన పడిపోతాయి అసలు వాడికి ప్రశ్న ఏమీ కలదు అడగడానికి గురువుగారి దగ్గరికి అడగాలండి ఏం అడగాలి ఇప్పుడు అడగాలంటే ఎందులోకి దిగిరావాలి నిష్క్రియ నుంచి సక్రియాత్మకం అయితేనే ఏమని అడగగలడు లేకపోతే అడగలేదు నిర్గుణం నుంచి సగుణం అవ్వాలి అయితేనే ఏమన్నా అడగలడు లేకపోతే అడగలేదు ఇప్పుడు గురువు గారి దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా మౌనంగా కూర్చోడమే గురువుగారి మౌనాన్ని అర్థం చేసుకునే పనిలో పడ్డాడు గురువుగారి మౌనం అర్థం కావాలంటే ఇప్పుడు నీకేమి ఉండాలి శిష్యుడికి నిర్గుణుడై ఉండాలి నిష్క్రియుడై ఉండాలి అతడకర్త అన్నటువంటి నిర్ణయాన్ని స్వానుభవంలో పొందిన వాడై ఉండాలి వీడికి మహావాక్యోపదేశం చేయవచ్చు వీడు అర్హుడు అర్థమైందే మళ్ళ చ శ్లోకం నిర్గుణో నిష్క్రియో నిత్యక్కడ మూడో మూడో మాట ఏం చెప్పాడు నిత్య నిత్య నిత్య అంటే నిత్యుడు ఎవరు ఈశ్వరుడు ఈశ్వరుడు ఒక్కడే నిత్యుడు ప్రకృతి అనిత్యం అంటే మొదటి వివేకం ప్రారంభమైంది నిత్యానిత్య వస్తు వివేకం స్థిరమైంది ఈ రెండింటి ద్వారా నిర్గుణం నిష్క్రియ అన్నది ఎవరికైతే అనుభవానికి వచ్చిందో వాడు లేకుండానే అన్ని పనులు చేయడం ఎవరికైతే వచ్చిందో కర్త లేకుండానే కర్మ చేయడం ఎవరికైతే వచ్చిందో వాడికి నిత్యానిత్య వస్తువు వేకం ఉన్నట్టు వాడికి అనిత్యం తొలగిపోయిన ఇప్పుడు ఇక వాడికి అనిత్యం అనేది లేదు ఈ సృష్టి మొత్తం మీద వాడికి అనిత్యం అనేది కనపట్టలేదు అంతటా నిత్యమే కనబడతాం ఆ నిత్యం ఏమిటి ఆత్మ ఈశ్వరుడు జగత్ దృష్ట్యా కనబడుతున్నప్పుడు అది ఈశ్వరుడని అని పిలువబడుతుంది సృష్టి దృష్ట్యా కనబడుతున్నప్పుడు అది ఈశ్వరుడు అని పిలువబడుతోంది పంచభూతాత్మకంగా కనబడుతున్నప్పుడు అది ఈశ్వరుడు అని సరే కాసేపు విజ్ఞాన శాస్త్రవేత్తల దగ్గరికి వెళ్ళాం వాళ్ళేమన్నారు నేచర్ అండి అంత కారణం ఎవరు అంటే నేచర్ ఒక చెట్టు పువ్వు పూత పూసింది కాయ మామిడి చెట్టు ఉంది దానికి పూత వచ్చింది న్యాచురల్గా జరిగింది సరే దానికి న్యాచురల్గా కాయలు వచ్చినాయి నాచురల్గా పండ్లు వచ్చినాయి నాచురల్గా ఎండిపోయినాయి నాచురల్గా నేల మీద పడ్డాయి నాచురల్గా మళ్ళీ ఆ విత్తనాలు భూమిలోకి పోయినాయి నాచురల్గా మళ్ళా మొక్కలు వచ్చింది ఈ మొత్తం ప్రక్రియకి కారణం ఎవరు అని అడిగాం కారణం నేచర్ ప్రకృతి అన్నాడు ఆధునిక శాస్త్రవేత్త ఆధునిక విజ్ఞాన శాస్త్రవేత్త ఇందులో వేరే వాడి ప్రమేయం ఏమీ లేదండి అంతా నార్మల్గా జరిగిపోతుంది పంచభూతాలు వాటి పనిలో వాటి చేసినాయి సూర్యుడు ఆయన పని ఆయన చేశాడు చెట్టు ఎదగాలి ఎదిగింది పుష్పించాలి పుష్పించింది ఫలించాలి ఫలించింది పరిపక్వం అవ్వాలి పండింది పండిన పండు ఎండారి ఎండింది నేల రాలి నేల రాలింది